నిష్ఠాబలం ఆపత్ సమయంలో ఎందుకు కొరరాదు అట్టి సమయంలో అనుభవం లేని శాస్త్రజ్ఞానం వృధా అవుతుంది కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం నాకు కొంతవరకు అర్థమైంది ఆంగ్లదేశంలో అంతకుముందు జరిగిన విషయాలలో నాకు రక్షణ ఎలా కలిగిందో చెప్పలేను అప్పటికీ నేను చిన్నవాణ్ణి కానీ ఇప్పుడు నాకు ఇరవై గృహస్థాశ్రమ అనుభవం కూడా కలిగింది పెళ్ళామున్నది పిల్లవాడు కూడా పుట్టాడు నాకు బాగా గుర్తు ఆంగ్లదేశంలో నేనున్న చివరి సంవత్సరం అది పద్దెనిమిది వందల తొంభై శాఖాహార సభ జరిగింది నేను నా మిత్రుడు ఆ సభకు ఆహ్వానించబడ్డాం పోర్టు సుమతు సముద్రపురేవు ఆ ఊళ్ళో నావికజనం ఎక్కువగా ఉన్నారు అక్కడ చెడునడతగల స్త్రీలు ఉన్నారు అయితే వాళ్ళు వేసి ఎలుకారు కానీ వాళ్లకు నీతి నియమం ఏమీ లేవు అట్టి వాళ్ళ ఇంట్లో మేము బస చేశాము సన్మాన సంఘం వారికి ఆ విషయం తెలియదు ఎప్పుడో ఒకసారి పోర్టు సుమత వంటి పట్టణానికి వచ్చి వెళ్ళే మా వంటి బాటసార్లకు అక్కడ ఏది మంచి బసయో ఏది చెడు బసయో తెలుసుకోవటం కష్టం సభలో పాల్గొని రాత్రి మేము ఇంటికి చేరాము భోజనం అయిన తర్వాత మేము పేకాట ప్రారంభించాము ఆంగ్లదేశంలో గొప్ప గొప్ప వారి ఇళ్లల్లో కూడా గృహిణులు అతిథులతో పేక ఆడటం ఆచారం సామాన్యంగా పేకాటలో అంతా చెలోక్తులు విసురుకుంటూ ఉంటారు అయితే దాంట్లో దోషం ఉండదు కానీ మా పేకాటలో బీభత్స వినోదం ప్రారంభమైంది నా స్నేహితుడు ఇట్లాంటి వ్యవహారంలో ఆరితేరినవాడని నాకు తెలియదు నాకు కూడా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 ఆధ్యాత్మిక ప్రయత్నాల ఎందు లాయరు పనియందునూ సంస్థల్ని నడపటంలోను రాజకీయ వ్యవహారాల్లోనూ అనేక విషమ కట్టాల్లోను భగవంతుడు నన్ను రక్షించాడని చెప్పగలను ఉపాయాలు అడిగంటున్నప్పుడు సహాయకులు వదిలివేసినప్పుడు ఆశలు ఉడిగిపోయినప్పుడు ఇటు నుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం స్థుతి ఉపాసన ప్రార్థన ఇవి గుడ్డినమ్మకాలు కావు